దానికి అర్థం బుద్ధి అని అర్థం అమూల చేత బుద్ధి కానీ గీతలో చేతశబ్దాన్ని వివేక బుద్ధి అనే అర్థంలో వాడతారు తరచుగా బుద్ధి వాడికి బుద్ధి లేదు అంటే అర్థం ఏంటి అంటే అసలు ఆ ఇంటలెక్ట్ అంతఃకరణమే లేదని కాదు వివేక బుద్ధి లేదని అర్థం అంతేకాని ఇప్పుడు టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ అని తెలిసి తెలుస్తున్న తెలీదా తెలుస్తుందా అంటే బుద్ధి ఉన్నట్టే ఆ మాత్రం బుద్ధి ని వివేకతో ఈ దోషములు ఈ కనిపించే విషయాన్ని కొనసాగిస్తే ఈ దోషాలని మనం పరిహరిస్తే మంచిది ఈ యుద్దం వల్ల లాభం కంటే దోషం ఎక్కువ ఉంది అనే సత్యాన్ని వారు గుర్తించాలి ఆ వివేకం ఆ వివేకము వాడి వివేకము నాశమైపోయింది అపహత నశించిపోయింది ఆ వివేకం లేకుండా అయిపోయి ఎందువల్ల లోభ చేతసహ లోభము చేత నాశము చేయబడిన వివేకబుద్ది తలవారు మామూలుగా వాళ్లు చదువుకున్న వాళ్లే వ్యాసాదుల దగ్గర నేనెవరో భీష్మాచార్యులు ద్రోణాచార్యులు మొదలైన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర అధ్యయనం చేసిన వాళ్లే వాళ్ళకి ధర్మం ఏమో తెలుసు వివేకం ఉన్నవాళ్లే కానీ ఆ ఉన్న వివేకమంతా కూడా అక్కరకు రాకుండా అయిపోయింది ఇందువల్ల నశించిపోయింది వివేకం దీనివల్ల లోభము చేత లోభము చాలా చెడ్డది లోభము అంటే కేవలం డబ్బు విషయంలోనే కాదు ఏ పదార్థము గాని ఏ పరిస్థితి గాని నా స్వార్థమే నిలబడాలి అనేటువంటి తీవ్రమైన కమిట్మెంట్ స్వార్థానికి తీవ్రమైన కమిట్మెంట్ దానికి లోభము అని పేరు నేనే నెగ్గాలి నా మాటే చెల్లుబాటు కావాలి అధికారం నాకే లభించాలి ధనం నాకే లభించాలి భోగాలు నాకే లభించాలి ఎదరవాళ్లకు లభించకూడదు ఇది లోభము ఈ లోభము చాలా చాలా హానికారకము కాబట్టి ఈ లోభము చేతను వివేకాన్ని కోల్పోయారు దుర్యోధనాథుడు వివేకాన్ని కోల్పోయారు కనుకనే ఈ యుద్ధం కొనసాగినట్లయితే వచ్చేటువంటి రెండు మహాదోషాలు కులక్షయము తర్వాత మిత్రద్రోహము ఈ రెండు మహాదోషాలని వాళ్ళు చూడలేకపోతున్నారు యపితే న పశ్యండి వాళ్ళు చూడలేకపోవచ్చు నేను చూడగలుగుతున్నాను కదా కాబట్టి నేను సన్యాసం తీసుకుంటాను అంటాడు సో దట్ ఈజ్ హీ గార్గ్యం వాళ్ళకి తెలియ వాళ్ళు చూడలేకపోతున్నారని నిజమేనండి కానీ నేను చూడగలుగుతున్నాను కనుక నేను యుద్ధం చేయాలి శ్లోకం అనే సిద్ధం చే పశ్యంతి లోభోపహత చేత కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చపాతకం సో ఈ కులక్షయము అనే ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి బయటకు వచ్చింది ఇంకా ఈ ఆర్గ్యుమెంట్లో ఎలా ఉంటాయంటే ఒక మాట దొరికిందంటే ఇంకా అదే పట్టుకుని ముందుకు పుష్టి చేసేటువంటి సందర్భం ఉంటుంది అదే మంచి పాయింట్ దొరికిందంటే ఇంకా అదే పట్టుకుని పుష్ చేస్తారు సో ఇప్పుడు అర్జునుడికి మంచి పాయింట్ ఒకటి దొరుకుతుంది ఏంటంటే కులక్షయము అంచేత ఆ పాయింట్ ని చాలా బలంగా కృష్ణ చేస్తున్నాడు ఈ ఈ ఆర్గ్యుమెంట్లకు వెయటికి శ్రీకృష్ణుడు సమాధానం చెప్పబోవట్లేదు ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్స్ వీళ్ళికల్ ఆర్గ్యుమెంట్స్ ఏం కావు కొంచెం డిస్టార్టెడ్ ఆర్గ్యుమెంట్సే వీల్ కంబ్యాక్ రేపు క్లాస్ లో చూద్దాం ఆర్గ్యుమెంట్స్ భాష్యం చూద్దాం ఒక వాక్యం ఉంది చాలా గంభీరమైన వాక్యం భాష్యంలో సత్య భగవాన్ అని ప్రారంభమైంది ఆ వాక్యాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఇంకోసారి అందామా వాక్యం సత్య భగవాన్ జ్ఞానైశ్వర్యక్తి బలవీర్య తేజోభి సదా సంపన్న త్రిగణాత్మికా స్వాం మాయా మూలప్రకృతి వశీకృత్యజ అయ భూతనామీశ్వర నిత్యశుద్ధుద్ధముక్తస్వభావ అతి సన్ స్వమాయ ేహవానివ జాతకానుగ్రహం కనివ్య సగవాన్ భగవానుడు అంటే ఒక చిన్న నిర్వచనం ఏమిటంటే జ్ఞాన ఐశ్వర్య శక్తిబల వీర్యేజో సదా సంన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఆరు గుణములకు భగము అనిపారు భగవాన్ అంటే ఆరు గుణములు కలవాడు ఏమిటి ఆరు గుణములు అంటే ఇంతకుముందు నేను చెప్పాను మీరు ఆరు గుణాలు అలాంటి కొంచెం స్లైట్లీ డిఫరెంట్ లిస్ట్ అవ్వచ్చు మొరర్లెస్ సో ఒకటి జ్ఞానము ఈశ్వరుడు సర్వము తెలిసినవాడు సర్వము సృష్టించినవాడు కనుక సర్వము తెలిసినవాడు అంటే అభిప్రాయం ఎక్కడో ఒక చోట కూర్చుని ఉన్నాడు ఒక ఆయన ఆయన సర్వాన్ని తెలుసుకుంటూ ఉంటాడు కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ దొరైందని అలా భావన అది కాదు అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే ఈశ్వరుడు అంటే కాస్మిక్ పర్సన్ అది మీరు గుర్తుంటారు ఈశ్వరుడు అంటే హిజ్ ది కాస్మిక్ పర్సన్ యూనివర్సల్ పర్సన్ దేర్ ఈజ్ నో యూనివర్సల్ పర్సన్ దెర్ ఈజ్ ఓన్లీ యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ వాస్తవంగా యూనివర్సల్ పెర్సన్ అంటూ ఏమీ లేదు అక్కడ యూనివర్సల్ పవర్ ఉంది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ ఉండే బట్ స్టిల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిలేటింగ్ దీ కాల్ ఇట్ యూనివర్సల్ పెర్సన్ ఇది ఎలాగంటే మీరు బహుశా యూ యూ షుడ్ బి ఏబుల్ టు అడ్వైజ్ మీ అండ్ కరెక్ట్ మీ ఆల్సో ఇస్ నెసరీ కంపెనీ రిజిస్టర్ చేస్తారు వన్స్ ఏ కంపెనీ ఈజ్ రిజిస్టర్డ్ then company is treated like a person law law company is treated as a person company will have uh, a vision company vision company ante daniki vision untundi taruvatha company will have an account like a person has an account company will have an account taruvatha la, law law legal issue sothinapudu company is liable as a person all liabilities lo nu wattlo nu company is liable as a person సో ఈ విధంగా కంపెనీ లాలో కంపెనీ ఈజ్ ట్రీటెడ్ ఆన్ పార్ విత్ పెర్సన్ అక్కడ పెర్సన్ అయిన కానీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంటరాక్షన్స్ వి ట్రీట్ ది కంపెనీ ఎస్ ఏ పెర్సన్ కంపెనీ అంటే ది హోల్ ది హోల్ ఆ ఇన్ ఏ కాంటాక్స్ట్ అదేవిధంగా యూనివర్స్ మీరు చూసినట్లయితే ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్ రెండుంటాయి ఇప్పుడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోందని ఒక చిన్న దృష్టాంతం తీసుకోండి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అంటే ఎంత పవరో అసలు మీరు చేయగలరా మీరు క్యాల్కులేట్ చేసి చూడండి ఏ స్పీడ్తో తిరుగుతోంది స్పీడ్ అంటే యాంగ్యులర్ మూమెంటం గుండ్రంగా తిరుగుతోంది ఇక్కడ యాంగ్యులర్ మూమెంటం తర్వాత మాస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ దెన్ యాంగులర్ వెలాసిటీ ఎండబ్ల్యూ ఏదో ఇంకోటి ఉంటుంది ఈ మూడు గుణిస్తే పవర్ వస్తుంది ది పవర్ దవర్ ది క్విచ్ హ్యూజ్ పవర్ ఇప్పుడు చిన్న బెడ్డకి తాడు కట్టి చిన్న రాయికి దారం కట్టి ఇలా ఇలా తిప్పుతున్నారనుకోండి ఆ రాయికి ఎంత పవర్ ఉంటుంది దాన్ని దరిదాపు వెళ్తే తెలుస్తుంది ఆ రాయికి చాలా పవర్ ఉంటుంది ఇప్పుడు ఆ రాయి ఇక్కడ ఇలా పెట్టింది అనుకోండి సపోజ్ దిస్ ఇస్ ది పీస్ ఆఫ్ స్టోన్ దిస్ ఇస్ ది హెడ్ ఇది ఎక్కడుంది హెడ్ ఎక్కడుంది సపోజ్ బోత్ టచ్ ఏమవుతుంది ఏమీ కాదు సపోజ్ ఈ రాయి కి తాడు కట్టి ఇలా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు హెడ్ టచ్ అవుతుంది ఏమవుతుంది యూ హెవ్ టు పర్సన్ ఇన్ హాస్పిటల్ దెరి స్పెసిఫిక్ పవర్ చిన్న రాయికి అలాంటిది భూమి ఇంత విశాలమైన భూమి సూర్యుడు చుట్టూ గేర గేర గేర గేరా తిరిగేస్తుంది తర్వాత ఇది స్పిన్ బౌలింగ్ లాగా క్రికెట్ లో మీరు స్పిన్ బౌల్ చేస్తే ఇట్ హ్యాస్ ఏ ప్రాజెక్టరీ లా వెళ్తుంది అట్ ది సేమ్ టైమ్ తనంత తాను తిరుగుతూ ఉంటుంది మీరు ఇప్పుడు స్పిన్ బౌల్ చూసే ఉంటారు కదా సో అదేవిధంగా భూమి ఇట్ ఈ స్పిన్నింగ్ అరౌండ్ ఇట్ సెల్ అండ్ దెన్ గోయింగ్ రౌండ్ ది సాంగ్ ఎంత ఎనర్జీ అండి మీరు ఊహ కూడా చేయలేం థెరిఫిక్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ యూనివర్సల్ పవర్ దెన్ ఎనర్జీ ఒక్కటే కాదు ఇంటెలిజెన్స్ ఏమిటి ఇంటెలిజెన్స్ అంటే కరెక్ట్ గా భూమి మీద లైఫ్ మెయిన్ సస్టైన్ చేయడానికి ఎలాగ అవసరమో అలాగే తిరుగుతుంది ఇట్ ఈజ్ ప్రీ ప్లాన్ అన్నట్టుగా భూమి మీద లైఫ్ ఈ తిరగడంలో ఓన్ తన ఓన్ స్పిల్లింగ్ లో కానీ సూర్యుడి చుట్టూ తిరగడంలో కానీ ఒక్క ప్రిసరంత తేడా వచ్చినట్లయితే Rutuvulus, seasons, anmiya koda collapse, life will come to a hand in no time. So apocalipsa, apocalipsa so yada anta ar ala yada, doomsday yada anta ar ala yada. Doomsday yada anta pranam la yada yada yada. Abadu. So karaktyga, on spinning lobe speedu, axis. Axis, karaktya axis. A axis yada yada yada yada yada yada yada yada axis unan tada, spinning yada. అంటే ఇలా ఒక్కరిగా ఉండి తిరుగుతుంది అనమాట అలా తిరగకుండా కొంచెం ఇలా ఉండి తిరిగిందనుకోండి అయిపోయిందంటే ఇంకే నగరాలు ఈ ప్రాణం ఇదే ఉండదు సూర్యుడు ఒక పిసర దగ్గరికి వెళ్ళింది అనుకోండి బూడిదైపోతుంది ఒక్క పిసర్ను దూరంగా వెళ్ళింది అందరూ చచ్చిపోతారు ఏ ప్రాణం నిలబడదు ఏమీ అవదు కరెక్ట్ గా తిరుగుతూ అలా సూర్యుడు ఉదయిస్తాడు ఇలా అస్తమిస్తాడు ఋతువులు పొగలు రాత్రి ఎక్కడ పొగలు ఎంత ఉండాలి ఎక్కడ రాత్రి ఎంత ఉండాలి ఏ సీజన్లో పొగలు ఏమిటి ఏ సీజన్లో రాత్రి ఏమిటి పొగలు పెరుగుతుంది రాత్రి తగ్గుతుంది తర్వాత మళ్ళీ రాత్రి పెరుగుతుంది పొగలు తగ్గుతుంది ఎంత పెర్ఫెక్ట్ తిరుగుతుందంటే సూర్యుడు భూమి మీరు పంచాంగం రాసుకోగలుగుతారు అంత పెర్ఫెక్ట్ తిరుగుతుంది భూమి తాను ఇష్టం వచ్చినట్టు ఇంకా పంచాంగం ఏం రాస్తారు వెదర్ ఛానల్ ఏమిటి మెటీరియాలజీ ఇవన్నీ సైన్స్లన్నీ ఏమవుతాయి కాబట్టి There is power and there is intelligence. Ippudo manusha ante evidente, powerful intelligence from the word manusha. Alaga, <laughs> in the universe there is power and there is intelligence. Therefore, we postulate or we posit a person. Person akkada asa mitche ikkada mitche. Individual level no person mitche, universal level no person mitche. ఉన్నది కేవలము పవర్ అన్ఇంటెలిజెన్స్ ఆర్ ఎ సోర్స్ ఫర్ దిస్ టూ దానికే బ్రహ్మానికే దానికే ఆత్మానిపే నేను మొత్తం మీకు వేదాంతం అంతా కూడా మీకు అలాగ అలవోకగా చెప్పేశాను కదా ఏదో చెప్పాను అంటే అంటే ఇది వ్యాస్ సింపుల్స్టర్ బట్ బికాజ్ ఇక్కడ ఉన్న పవర్ ని ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ని ఒక పర్సన్ గా నేను తీసుకుంటున్నావు కనుక యూనివర్సల్ పవర్ అండ్ బై యూనివర్సల్ ఇంటెలిజెన్స్ లెటర్స్ టేక్స్ ఏ పర్సన్ టు స్టార్ట్ విత్ ఆ పర్సన్ కి కాస్మిక్ పర్సన్ అంటారు ఆయనే దేవుడు అంటే ఇప్పుడు మీరు దేవుడు అంటే తెలిసినట్టు ఇప్పుడు ఇప్పుడు దేవుడు సర్వజ్ఞుడు అంటే టక్వని అర్థం అవుతుంది ఎందుకంటే ఎక్కడో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు సూపర్ కంప్యూటర్ ఎక్కడో ఉన్నట్టుగా గూగుల్ గూగుల్ వాళ్ళ సూపర్ కంప్యూటర్ ఉంది సర్వజ్ఞ అది మీరు గూగుల్లోకి ఏ పదాన్ని ఎరుగుగా మీరు గూగుల్ తెలుసుంటుంది కొంతమందికి సో వాట్ ఎవర్ వరల్డ్ యూ అండ్ గూగుల్ సెర్చ్ అది వస్తుంది దాంట్లో మీరు పదం పెడితే పదం పెట్టి మీరు క్లిక్ చేస్తే తక్కువ అన్ని వచ్చేస్తుంది అట్టర్ ఫ్లాప్ అని క్లిక్ చేసేది ఒక క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ బుషస్ ఇరాక్ పాలసీ అని వచ్చింది దాని గూగుల్ గూగుల్ నుంచి వచ్చింది అదేంటే గూగుల్ కి ఇన్ని తెలివితేటలు ఎక్కడ నుంచి వచ్చాయంటే ఎవరో ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు అతన్ ఫ్లాప్ అని ఏదో ఆ ఎస్సీఎల్ రాశారు ఆ ఎస్సీఎల్ నేమో అది వచ్చింది అది సెర్చ్ చేసిన సెర్చ్ ఇంజిన్ అంటారు ఇసెర్చ్ ఇంజిన్ అది సెర్చ్ చేసినప్పుడు ఈ ఫ్లాప్ ఈ బుష్ పాలసీ ఇవన్నీ కలిపి ఉన్న ఎస్సే దానికి దొరికింది అది అక్కడ ప్రవేశపెట్టింది దిస్ ఇస్ ది గూగుల్ సెర్చ్ గూగుల్ సర్వజ్ఞ హాయి సో అలాగే ఈ దేవుడు అక్కడ కూర్చున్నాడు గూగుల్ అంటే కాలిఫోర్నియాలో ఉంది నేను చూశాను గూగుల్ అంచేది చెప్తున్నాను సో అలాగేదో ఒకటి కూర్చుని ఉంటాడు అక్కడ దేవుడు కాలిఫోర్నియా బదులు వైకుంఠంలో కూర్చుని ఉంటాడు డోంట్ థింక్ లైక్ దాట్ సో ఈశ్వరుడు కాస్మిక్ పర్సన్ అండ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఈశ్వరాస్ ఇంటెలిజెన్స్ అంచేతనే జ్ఞాన తర్వాత ఐశ్వర్య ఈశ్వర భావ ఈశ్వర భావ అంటే ఈశ్వర శబ్దానికి అర్థమేంటే నియామక నియామక శక్తి కంట్రోలింగ్ పవర్ సో ఈశ్వరుడు భూమిని కంట్రోల్ చేసుకున్నాడు సూర్యుడు చుట్టూ గ్రహాలున్నాయి నక్షత్రాలున్నాయి అన్ని ప్రాసెస్ అటామిక్ ప్రాసెసెస్ అబ్బాయి ఎంత చిత్రంగా ఉంటుందండి అది యాటం పార్టికల్ సబ్ పార్టికల్ లెవెల్లో ఎంత పెర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటే ఎలక్ట్రాన్ ఉండాల్సిన చోట ఎలక్ట్రాన్ ఉంటుంది ప్రోటాన్ ఉండాల్సిన చోట ప్రోటాన్ ఎక్కడ మార్పు రాదు ై మిస్టేక్ కూడా తేడా ఏ ఉండాల్సిన అవంటాయి ఎలా బిహేవ్ చేయాల్సినో అలా బిహేవ్ చేస్తాయి ఒక హ్యూమన్ బీయింగ్ తప్పిస్తే అన్ని సిస్టమ్స్ కూడా పర్ఫెక్ట్ గా బిహేవ్ చేస్తాయి కాబట్టి ఐశ్వర్య ఈశ్వర భావ అంత నియామకత్వం అన్నమాట పర్ఫెక్ట్ నియామకత్వం ఉంటుంది ఇన్ ఎవ్రీ ఏరియా ఈశ్వర భావం ఎక్కడ ఉంటుంది అగెయిన్ ఇట్ ఈస్ ఆల్ ప్రివైడింగ్ సో ఐశ్వర్య శక్తి పవర్ ఇప్పుడే చెప్పాను బల ఇప్పుడు ఈ శక్తిలో కూడాను మళ్ళీ కొంచెం వెరైటీ ఏమిటంటే సూక్ష్మమైనటువంటి శక్తి స్థూలమైన శక్తి సూక్ష్మ శక్తి అంటే వాయు సంచారం గ్రావిటేషనల్ పుల్ గ్రావిటేషనల్ పవర్ అదంతా సూక్ష్మమైన శక్తి ఇంకా స్థూలమైన శక్తి అంటే మెకానికల్ ఎనర్జీ అది బలం భూమి సూర్యుడు చుట్టూ తినడం ఇదంతా మెకానికల్ ఎనర్జీలోకి వస్తుంది సో శక్తి బలము తర్వాత వీర్యము అంటే రక్షించే సామర్థ్యము వీర్యము అంటే సామర్థ్యం ఇప్పుడు ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ దర్ ఈజ్ అ డిఫరెన్స్ మనిషి ఉన్నాడు సూక్ష్మంగా ఆలోచించే శక్తి ఉంటుంది సూక్ష్మశక్తి తర్వాత ఫిజికల్ గా కూడా బరువులు శక్తి ఉంటుంది తర్వాత ఇది రెండు ఉంటే చాలదు ఎదరవాళ్ళని రక్షించి ఎదరవాళ్ళకి హెల్ప్ చేయాలనేటువంటి ఆ పెద్ద మనస్సు ఆ సామర్థ్యం అది ఉండాలి పరమేశ్వరుని అది పూర్ణముగానున్నది వీర్యము అంటే రక్షణ శక్తి తేజస్ అంటే ప్రకాశము ఎటువంటి ప్రకాశము దృశ్య ప్రకాశము సూర్య నక్షత్రముల్లో ఉండే ప్రకాశము చైతన్య ప్రకాశం సో ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా నిండా ఉన్నాయి గనుక సదా సంపన్నహ అన్ని కాలములలో నిండా ఉన్నాయి సంపన్నహ అంటే నిండా ఉండడం సంపద అంటే ఏమిటంటే నిండా ఉండడం కాదు ఉండడం కాదు నిండా ఉండడం సంపన్న సదా సంపన్న అన్ని కాలములలో నిండా ఉండటం ఈ లక్షణాలు అలాగ ఉన్నటువంటి ఆ యూనివర్సల్ పర్సన్కి ఇప్పుడు ఈ భగవానుడు సర్వ వ్యాపకుడు యూనివర్సల్ పర్సన్ ఒక చోట పుట్టాడు అవతారం ఒక చోట పుట్టాడు అంటే ఇప్పుడు మీరు యూ యూ కెనాట్ ఏ ఫ్యూ థింగ్స్ షుడ్ బి క్లియర్లీ అండర్స్టాండ్ ఇప్పుడు భగవానుడు యూనివర్సల్ పర్సన్ ఒక చోట పుట్టేడు అంటే ఇంకా యూనివర్సల్ లేకుండా అయిపోయిందా కాలేదా యూనివర్సల్ పర్సన్ ఆ యూనివర్సల్ పవర్ అంతా అలా మెయింటైన్ అవుతూనే ఉంది మరి అంతా మెయింటైన్ అవుతూ ఉంటే మరి ఇక్కడ పుట్టేయడని ఎలా కాబట్టి ఇది మీరు టెక్నికల్ గా ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడని చెప్పగలుగుతారు మీరు వైకుంఠంలో ఉన్నాయని నేల మీద వచ్చాడు అని చెప్పొచ్చు సర్వ వ్యాపకుడు ఇక్కడికి వచ్చాడని ఎలా చెప్తారు ఇప్పుడు అక్కడ ఉన్న వస్తువు ఇక్కడికి వచ్చిందని చెప్తారు అక్కడ ఉన్న ఆకాశం ఇక్కడికి వచ్చింది అని చెప్పగలరా మీరు చెప్పలేరు అంచేతనే ఒక దృష్టాంతం చెప్తూ ఉంటాం మేము ఇప్పుడు ఘటం ఉంది ఈ ఘటము ఈ వారం ఉన్న ఘటం ఇక్కడికి వెళ్ళింది అవునా అయితే మీరు ఆలోచించి చెప్పండి ఇక్కడ ఉండే ఘటాకాశం ఇక్కడికి వెళ్ళిందా ఇంకా అప్పుడే కాదు ఇంకోసారి మళ్ళీ అగే ఇక్కడ ఉన్న ఇక్కడికి వెళ్ళింది ఈ ఘటంలో ఉండే అట్మాస్ఫియర్ ఇక్కడికి వెళ్ళిందా ఒక ప్రశ్న ఈ ఘటంలో ఉండే ఆకాశం ఇక్కడికి వెళ్ళిందా రెండవ ప్రశ్న మొదటిది ప్రశ్న కాదు మొదటిది ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు చెప్పండి మీరు ఘటంలో ఉండే అట్మాస్ఫియర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా ఆఫిర్ వెళ్ళిందండి అట్మాస్ఫియర్ వెళ్ళిందండి అట్మాస్ఫియర్ వెళ్ళకూడదేంటి వయ్యు మే దత్తండి అఫెక్ ఇస్తే అట్మాస్ఫియర్ వెళ్తుందా ఇప్పుడు ఈ చెడు వాసం ఉందనుకోండి అది ఇక్కడికి వెళ్తే ఏమవుతున్నది వస్తుంది అట్మాస్ఫియర్ వెళ్తుంది అట్మాస్ఫియర్ కనుక వెళ్లలేదనుకోండి అప్పుడు ఏమిటవుతుందో మీకు ఊహించండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విజయవాడ వెళ్లాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు నేనేం చేయాల్సి ఉంటుందంటే ఒక బెలూను ఏదో పైకి ఎగరాలంటే ఓ బెలూను ఏదో కట్టుకుని కొంచెం మామూలుగా పైకి ఎగిరితే మళ్ళీ వెంటనే కిందకు వస్తాం అలా కూడా చేయొచ్చు ఓసారి కొంచెం ఎత్తుగా ఎగిరి మళ్ళీ సికిందాబాద్ స్టేషన్ దగ్గర పడతా మళ్ళీ ఎత్తుక ఎగిరి భువనగిరి దగ్గర పడతా మళ్ళీ ఎత్తుగగిరి వరంగల్ దగ్గర పడతా అలా పది సార్లు ఎగిరితే విజయవాడ వెళ్తా అలా వెళ్తావా అలా ఏమి వెళ్ళడం లేకపోతే బెలూన్ కట్టుకుని ఆ బెలూన్ లో కూర్చుని పైకి వెళ్లి అరగంట తర్వాత ఎందుకు దిగితే విజయవాడ దిగుతుంది అలా అవుతుందా అవదు ఎందుకంటే భూమి తిరిగితే అట్మాస్ఫియర్ కూడా దిగుతూ ఉంటుంది దాంతోపాటుగా కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ ఘటన వెళ్లినప్పుడు ఈ ఘటంలో ఉన్న అట్మాస్ఫియర్ కూడా వెళ్లింది ఇది కొద్ది డిఫ్యూషన్ ఆఫ్ గ్యాసెస్ అవి అలా అది అలాంటి మోస్ట్లీ ది అట్మాస్ఫియర్ హ్యాస్ గాన్ ఫ్రమ్ హియర్ టు హియర్ అంతే కదా అంతేతం మీరు రైల్లో వెళ్తున్నప్పుడు ఏగలు దోమలు సికింద్రాబాద్ స్టేషన్ లో ఏదో దోమలు రైలు పట్ల ప్రవేశిస్తాయి అవి కూడా మనం కూడా వచ్చేస్తాయి ఢిల్లీ దగ్గర ఎక్కడికి పోవాలి ఎందుకంటే అట్మాస్ఫియర్ ఉంటుంది ఎనీవే ఇప్పుడు ఆ ప్రశ్న సమాధానం చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఈ ఘటం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్లినప్పుడు ఘటాకాశం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిందా వెళ్ళలేదు ఎందుకంటే ఆకాశం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్లాలి అంటే ఇక్కడ ఆకాశం ఉండి ఇక్కడ ఆకాశం ఉండకూడదు అప్పుడే వెళ్లడం సంభవిస్తుంది అట్మాస్ఫియర్ వర్తించబడి ఇక్కడ ఉన్న ఈ ఘటన ఘటన అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది అంతే ఇక్కడ లేదు ఇక్కడ ఘటన అట్మాస్ఫియర్ లేదు కదా మరి ఇక్కడ మరో అట్మాస్ఫియర్ ఉంది కరెక్టే ఆ సమాధానం కరెక్టే ఆకాశం మటుకు ఇక్కడ ఉన్న ఆకాశము ఇక్కడికి వెళ్లలేదు ఎందుకని ఇక్కడ ఆకాశం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఉంది ఆకాశం ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అక్కడ లేకపోతేనే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని గుర్తుంది ఇక్కడ ఉండి అక్కడ ఉంటే సో వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్ ఏదో లక్షల మైల్లో రెండు లక్షల మైల్లో వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ స్పేస్ దో డిస్టెన్స్ వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ స్పేస్ దర్ నో డిస్టెన్స్ బికాస్ స్పేస్ ఈజ్ సర్వవ్యాపకం సో అదేవిధంగా ఈశ్వరుడు సర్వవ్యాపకుడు వన్ ఈశ్వరుడు పుట్టినాడు హౌ యు రికన్సైండ్ ఈస్ టు పుట్టడం అంటే ఎక్కడ పుట్టాడో అక్కడే ఉన్నాడో అంతటా లేడు సర్వవ్యాపకుడు ఉంటే అంతటా ఉంటాడే కానీ ఎక్కడో ఒకచోట ఉండడం అనేది సంభవం కాదు హౌ అంచేతనే మాయయా ఇప్పుడు మాయా అవసరమైంది మాయా అన్నది ఇట్ ఈజ్ ఏ నెససిటీ Without maya, you cannot take one step forward. One step is to say that you don't like oh, minding, maya. If you say maya, they don't like the word, they don't like the word. Maya is Shankaran's name. That is in the Tattman, in the Shastran, Shankaran's name, and in the Annyi Mantra. If you don't like it, you don't like it. కానీ కొంతమందికి ఆ మాయాపదం ఇష్టం లేక దాన్ని కొంత బదనామం చేసి ప్రయత్నం చేసి ఏదో మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి నేను ఇంకా ఇలా చెప్పాల్సి వచ్చింది అదర్వైజ్ ఇట్స్ వెరీ రొటీన్ థింగ్ సో మాయా అనేది అవసరం సో మాయకి డెఫినేషన్ ఏమిటంటే అఘటిత ఘటన పటీయసీ మాయా విన్నారా ఇమాట ఏది ఘటిల్లడానికి వీల్లేదో దానిని ఘటిల్లునట్లు చేసేది మాయా ఘటిల్లడము అంటే సంభవము సో ఏది ఘటిల్లటానికి వీలు లేదో దానిని ఘటిల్ ఘటిల్లడం అంటే ఘటం కాదు సంభవం ఒకట దానిని ఘటిల్లునట్లు చేయుది సర్వవ్యాపకుడైన ఈశ్వరుడు ఒకసోట పుట్టడం ఏంటండి ఒకసోట పుట్టేటంటే ఇంకా సర్వవ్యాపకుడుగా నిలిచి ఉండడం అంటే అయ్యా దాని పేరే అయితే ఇప్పుడు ఈ మాయాకి ఈశ్వరుడికి జీవుడికి సంబంధమేమిటి మాయకి వశుడై నానా ఇబ్బంది పడుతూ ఉంటాడు జీవుడు మాయని తన వశంలో పెట్టుకుని మాయని ఓ ఆట ఆడిస్తూ ఉంటాడు ఈశ్వరుడు అంతే కదా ఆ వాక్యాలు ఉన్నాయి అక్కడ సో స్వమాయ తన మాయ చేత ఇప్పుడు ఈశ్వరుడు నిజంగా ఓ చోట పుట్టేసేదంటారా లేదు అలాగని అసలు పుట్టనే లేదంటారా అవతారమే లేదంటారా అదీ లేదు నేను గీతను బోధించినవాడు ఈశ్వరుడు కదా అవతార శ్రీకృష్ణ అవతారం కాబట్టి ఖచ్చితంగా ఓ చోట పుట్టేశాడు అని చెప్పడానికి సమస్య అసలు పుట్టలేదు అవతారం లేదని చెప్పడానికి సమస్య కాబట్టి దీనికి అద్వైత వేదాంతంలో అద్వైత వేదాంతం అంటే వేదాంతమే మళ్లీ అద్వైత వేదాంతం వేరు ఇంకో వేదాంతం వేరేనేం కాదు వేదాంతంలో మాకు దీనికి ఒక టెక్నిక్ ఒకటి ఉంది టు రికన్సైల్ దిస్ దీన్ని రికన్సైజ్ చేసేందుకు ఒక టెక్నిక్ ఉంది ఆ టెక్నిక్ ఏమిటంటే ఇవా దేహవా దేహము కలవాడు వలే ఇవా వేసుకుంటే అన్ని సపోర్ట్ దీనికి మామూలుగా మేము మీకు దృష్టాంతం చెప్తా ఇంతకుముందు నేను చెప్పే ఉంటాను సో మీరు నేను అడుగుతా చెప్పండి సినిమా తెర మీద హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు మామూలుగా ఈ సినిమాలు అంటే అలాగే ఉంటాయి కదా సినిమా అంటే రెండు రెండే అంశాలు ఉంటాయి సినిమాలో నాకు తెలిసి నేను విన్నది మోడర్న్ టైమ్స్ లో సినిమా అంటే రెండే సంభోగ సంఘర్ష సంభోగ అంటే ప్రేమ డాన్స్ ఇత్యాది సంఘర్ష అంటే దెబ్బలా కొట్లాడుకోవడం ఇవి రెండే ఉంటాయి హీరోల్ బి డాన్సింగ్ విత్ దిస్ యంగ్ లేడీ ఆర్ హీ విల్ బి ఫైటింగ్ విత్ ది విలం మొత్తం సినిమా అంతా ఈ మూలం జాగ్రత్త అలాగే ఉంటుంది ఫార్ములా ప్రకారం నడిచిపోతూ ఉంటుంది సో నా హీరో హీరోయిన్ అక్కడ డాన్స్ చేస్తున్నారు మీరు ఆ దృశ్యం చూస్తున్నారు కరెక్టేనండి ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి తెర మీద ఎవళ్ళు ఏమి చేస్తున్నారు ఏం చెప్తారు హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తున్నారు అని సమాధానం చెప్తారు ఓకే తెర మీద హీరో హీరోయిన్ నిజంగా డాన్స్ చేస్తున్నారా ఏం చెప్తారు లేదని చెప్తారు ఇప్పుడు మీరు ఏం చెప్పినట్టు ఇంతకీ ఇదే దీన్నే అంటే దృశ్యతే నో అస్తి కనబడుతోంది కనబడుతోందంటే అనుభవాలకు వస్తుందని అర్థం అనుభవానికి రాకపోతే కనబడుతుందని ఎలా చెప్తారు కనబడుతోంది కానీ వాస్తవంగా లేదు విధంగా? సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు ఒక చోట ఒక దేహమునకు కట్టుబడి ఉన్నాడు అనకూడదు ఒక చోట ఒక దేహమునకు కట్టుబడి ఉన్నట్లుగా కనబడుతున్నాడు వాస్తవంగా కట్టుబడి లేదు కట్టుబడి ఉన్నాడంటే ఇంక దేవుడేమిటంటే అయిపోయిందంటే కాబట్టి దేవుణ్ణి రక్షించాలంటే రక్షించడం అంటే నిలబెట్టాలంటే దేవుని యొక్క మహిమను నిలబెట్టాలంటే అది వేదాంతులే చేయగలుగుతారా మనం స్వామీజీ అదే పూజ స్వామీజీ అంటూ ఉంటారు తరచుగా నాతో కూడా ఒకటోసారి పర్సనల్ గా అన్నారు తర్వాత సఫల్లో కూడా అంటూ ఉంటారు ఆయన ఏమంటారంటే మన వేదాంతులు రికన్సైల్ చేయకపోతే ఈ లౌకిక భావనలు ఏవైతే ఈశ్వరుడు గురించిన భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనవి కాన్సిక్వెన్సెస్ చాలా హానికరంగా ఉంటాయి అంటే క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ చేయరు సాధారణంగా క్వశ్చన్ చేయరు కాబట్టి వాళ్ళు బతికిపోయారు మనము బతికిపోయాం క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఏదైతే ఆర్ వేదాంతి కెన్ సేవ్ ది డే ఎందుకంటే వేదాంతి ఒక ఇవ రెండు మూడు యువలు పాడేసి దాన్ని బతికి దాన్ని నిలబెట్టగలుగుతాడు లేకపోతే క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఏమీ సందర్భంగా ఉండదండ చాలా సందర్భంగా ఉంటుంది క్వశ్చన్ చేయకూడదు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఆయనకో పిల్ల ఉంది వాళ్ళకు ఐదు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక కలక్షేపం చేసుకుంటున్నారు పరిచారకులు ఉన్నారంటే దిస్ ఇస్ టూ మచ్ కాన్సిక్వెన్సెస్ సరే అన్వేరబుల్ కాన్సిక్వెస్ క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఇట్ ఈస్ ఆల్ వెరీ కన్ఫ్యూజింగ్ అండ్ వెరీ ప్రాబ్లమాటిక్ అయితే ఇవా అన్ని సమస్యలు పరిష్కారమవుతున్నాయి అంతేతనే ఆధునిక కాలంలో ఈ కథలన్నింటినీ సినిమాలు తీస్తూ ఉండటం నాటకాలు వేస్తూ ఉండటం దీనివల్ల ఆ మౌలికమైనటువంటి స్పిరిట్ కి దెబ్బత ఉంది వస్తు కనుక పరమేశ్వరుడు వాస్తవంగా ఓ చోట పుట్టేసేడని వైకుంఠం ఖాళీ చేసి వచ్చేసి ఇక్కడ నందగోకులంలో పుట్టేసేడని ఏం కాదు దేహవాన్ ఇవా దేహము గలవాడు ఇవ్వలే జాత ఇవ పుట్టినవాడు వలే లోకానుగ్రహం కుర్వల్ ఇవ ఇప్పుడు దుష్టులు శిష్టులో ఉన్నారు దుష్టులను శిక్షిస్తాడు దేవుడు శిష్టులను రక్షిస్తాడు దుష్టులు ఆత్మస్వరూపులే శిష్టులు ఆత్మస్వరూపులే ఈశ్వరునికి భిన్నంగా ఏది లేదు యూనివర్సల్ పవర్లో ఇది అంతర్భాగమే అంటే అది అంతర్భాగమే ఇప్పుడు ఎవరు ఎవరని శిక్షిస్తున్నట్టు ఎవళ్లను రక్షిస్తున్నట్టు కాబట్టి లోకానుగ్రహం కొవ్వనద్దు లోకానుగ్రహం కొల్వన్ ఇవా అంతా సినిమా తెర మీద నడిచినట్టే లక్ష్యతే అస్థి అంద్రా లక్ష్యతే అలా కనబడుతున్నాడు అని మొట్టమొదటే ఈ అవతార వాదములను వాటన్నింటినీ కూడా ఆయన సెటిల్ చేసి పెట్టారు ఇది అవతార వాదంలో టాపిక్ ఇది నాలుగో అధ్యాయంలో ప్రారంభంలో అవతారవాదం ఉన్నది అవతారం యొక్క స్వరూపమిటిది అని అక్కడ ప్రారంభం అవుతుంది అజోపిసన్న విజయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతి స్వామిధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ అని శ్రీకృష్ణుడు స్పష్టంగా తన అవతారాన్ని గురించి తానే చెప్పినాడు ఆ చెప్పిన దాన్ని ఇక్కడ ఆయన ఉటంకిస్తున్నారు సో అయితే ఆ మాయను తన వశము చేసుకుని ప్రకృతిని స్వామధిష్టాయ మాయను తన వశం చేసుకుంటే ఈశ్వరుడవుతాడు మాయకు వశుడైపోతే జీవుడవుతాడు కాబట్టి ఈశ్వరుడు గురించి మాట్లాడుతున్నాం గనక ఆ మాయను తన వశము చేసుకున్నవాడు అయితే ఈ జగత్తుకంతకీ మూల ద్రవ్యము మూల ద్రవ్యం కాదు మూల పదార్థము మూల ప్రకృతి ఏమిటి ప్రకృతి అంటే జనికత్ ప్రకృతి అని ప్రకృతికి పాళిని మహర్షి వ్యాకరణంలో డెఫినేషన్ ఇచ్చారు ప్రకృతి అనగానే ప్రకృతి అంటే ఇప్పుడు వర్షం పడింది వర్షం పడితే నదిలాగా రోడ్డంతా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఈ నీటి ప్రవాహానికి ప్రకృతి ఏది అని అడిగాననుకోండి అప్పుడేం చెప్పాలి మీరు మేఘము ప్రకృతి అని చెప్పాలి మేఘానికి ప్రకృతి ఏది అని అడిగారు అనుకోండి అంటే సముద్రము ప్రకృతి అని ఏదో చెప్పాల్సి ఉంది అదేవిధంగా ఈ జగత్తుకు ప్రకృతి ఏమిటి అంటే దట్ యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ రెండు కూడా కలిపి శక్తి అంటాం ఆ యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అదే మూల ప్రకృతి ఇప్పుడు సూర్యుడు గొప్ప తేజో మండలము ఈ సూర్యుడు అనే తేజో మండలం ఎక్కడి నుంచి వచ్చింది ఆ యూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది నక్షత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి యూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది భూమికి ఉన్నటువంటి ఆ మూవ్మెంట్ లో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఐనివర్సల్ పవర్ నుంచే వచ్చింది గ్రావిటేషనల్ శక్తి అది తర్వాత భూమిలో ఉండే ఇంటెలిజెన్స్ భూమి కరెక్ట్ గా తిరుగుతోంది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది అది యూనివర్సల్ పవర్ నుంచే వచ్చింది కాబట్టి యూనివర్సల్ పవర్ ఇస్ టు ఫోల్డ్ వన్ ఈజ్ పవర్ శక్తి ఇంకోటి విజ్ఞానము శక్తినే క్రియాశక్తి అంట విజ్ఞానం కూడా పవర్ అది కూడా శక్తే కదా కాబట్టి దాన్ని విజ్ఞాన శక్తి కాబట్టి ఈ క్రియాశక్తి ఈ విజ్ఞాన శక్తి ఈ శక్తులన్నీ కూడా మనకి అక్కడక్కడ అక్కడక్కడ సర్వవ్యాపకంగా ఉన్నాయి వీటన్నిటికీ మూలంలో ఉన్నటువంటి మహాశక్తి ఆ మహాశక్తి ఎవరి వశంలో ఉంటుందో ఆయన ఈశ్వరుడు ఆ మహాశక్తికి లోబడి మనం జీవిస్తున్నాము మనము జీవులముకే కాబట్టి ఈ జగత్తంతా ఆ మహాశక్తి నుండే ఆవిర్భవించింది కాబట్టి ఆ మహాశక్తికి మూల ప్రకృతి అనిపారు ఇప్పుడు ఈ ప్రకృతిని ఈ మూల ప్రకృతిని తన అధీనంలో పెట్టుకునేవరు ఈశ్వరుడు ఆయన ఎట్టివాడు భగవాన్ తర్వాత ఆయన ఎక్కడుంటాడు సర్వవ్యాపకుడు దీంట్లో రహస్యం ఏమిటంటే శక్తిమంతుణ్ణి శక్తి నుండి మీరు విడదీయలేరు శక్తి ఎక్కడుంటుందో శక్తిమంతుడు అక్కడ నిప్పు కాల్చే శక్తి అవునండి నిప్పు ఎక్కడ ఉంటుందో కాల్చే శక్తి అక్కడే ఉంటుంది కానీ మనకేమనిపిస్తుందంటే రెండు వేరువేరులాగా అనిపిస్తుంది వేరువేరుగా ఎందుకు అనిపిస్తుందంటే మనం వేరువేరు శబ్దాలను ప్రయోగిస్తూ ఉంటాం అని అలా అనిపిస్తుంది ఒకప్పుడు కంటికి కనపడేపుడు కూడా అలా అనిపించవచ్చు నిప్పు అక్కడుంది వేడి ఇక్కడ తగులుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ వాస్తవంలో నిప్పు అంటే బొగ్గులు కట్టెలు కావు నిప్పు అంటే వేడికే నిప్పు పేరు కాబట్టి వేడి ఎక్కడ తగిలితే నిప్పు అక్కడ ఉన్నట్టే నిప్పు ఎక్కడ ఉంటే అక్కడ వేడి ఉన్నట్టే రెండింటినీ విడదీయలేరు అలాగా కానీ అగ్నే దాహక శక్తి అగ్ని యొక్క వేడి అనే శక్తి విడదీస్తారు విడదీసి మాట్లాడతారు దర్ ద డిఫరెన్స్ విడదీసి మాట్లాడినప్పుడు డిఫరెన్స్ వస్తుంది నో రియల్ డిఫరెన్స్ ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ వెర్బల్ డిఫరెన్స్ హిజ్ పవర్ అన్నారు హిజ్ పవర్ అంటే హి వేరు పవర్ వేరు నా నో ర్బల్ డిఫరెన్స్ హీఈస్ ది పవర్ పవర్ ఈజ్ హీ అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి పరమేశ్వరుడు ఎక్కడుంటే మాయాశక్తి అక్కడ ఉంటుంది మాయాశక్తి ఎక్కడుంది జగత్తంతా వ్యాపించింది పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడో జగత్తంతా వ్యాపించి ఉంటాడు బాక్స ఎక్కడుంటాడో రింగ్ అంతా ఉంటాడు అదేవిధంగా ఈశ్వరుడు తన శక్తితో జగత్తును అంతనే వ్యాపించి ఉన్నాడు అంచేతనే ఆ ఈశ్వరుడికి విష్ణు ఆ శక్తికి వైష్ణవీ శక్తి అని పేరు విష్ణు అనే పదాన్ని ఒక ఇండివిజువల్కి అప్లై చేయటం అనే సంస్కారాన్ని మనం గ్రాడ్యువల్గా పక్కన పెట్టాలి తొలగించుకోవాలి ఎందుకంటే మనకి సమాజంలో అటువంటి సంస్కారం బలపడి ఉన్నది అందుకోసం అలా చెప్పాల్సి అదే వైదిక సంస్కారం వైదిక సంస్కారం అంటే సుమారు రెండు సంవత్సరాల క్రితం నాడు ఆ వేదమంత్రాలు ఆ సంస్కారం ఎలా ఉంటుంది అని నేను ఊహించినప్పుడు నాకేమనిపిస్తుందంటే అప్పుడు వాళ్ళకు విష్ణు శబ్దము దే ప్రాబబ్లీ దేవర్ నాట్ లుకింగ్ ఎట్ ది వర్డ్ విష్ణు ది వే వీఆర్ లుకింగ్ టుడే మనకి విష్ణు అంటే మిస్టర్ విష్ణు అయిపోయింది పెద్ద సమస్య ఇట్ ఈస్ నాట్ మిస్టర్ విష్ణు ఇట్ ఈస్ నాట్ మిస్టర్ శివ విష్ణు సర్వం వ్యాపక ఈ శివ మంగళకర ఇప్పుడు ఎంతమంది ఈశ్వరులు అయ్యారు ఒక్కడే ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క లక్షణాలు రెండయ్యాయి తప్పిస్తే ఈశ్వరులు ఒక్కే రెండు కాలు ఈ సత్యాన్ని సమాజంలో బోధించడం కూడా కష్టమైపోతుంది దట్ ఈస్ ది ప్రాబ్లం ఎనీవే సో వైష్ణవీం మాయాం స్వాయను ఆయన వశంలో పెట్టుకున్నాడు ఇంకో ఈ పదాలన్నీ వ్యాఖ్యానం చేస్తున్నాం చాలా బరువు పదాలు తూకం గట్టి తూకం ఉన్న పదాలు ఇంకో మాట త్రిగుణాత్మిక ఇది ఒక పెద్ద చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు తలుచు వింటూ ఉంటాం త్రిగుణాత్మిక సత్వష్టమో గుణ కానీ ఊరికే వెండలే దాని అసలు వధి అనేది స్పష్టంగా తెలుసుకుండాలి ఊరికే మాటలు వింటూ ఉండడం కాదు స్పష్టంగా తెలుసుండద్దు ఇప్పుడు లలితా త్రిపుర సుందరి పరాభట్టాదిక Okay. What, what is it? What is it? Tiritha Nirmiko? Dalita-tri-pura-sundari-para-bhattharika ndai? Yeah, that is what I have said already. You tell me what is it? What is it, you tell me? Auntai, Oh, Adikura-diri-dramiko. Swell and well done. I mean, he becomes a mind, and he sends you away. Nisanda? What do you mean by that? Dalita-tri-pura-sundari-para-bhattharika ndai? You tell me what is it? In that word, you explain. Alāgya tirmunātmika māyā, satrajastama gunātmika māyā. What is it? You tell what it is. Yurke uh, evo parikattu pada kuja swamiji, I don't know. Existence, existence absolute bliss and awareness. And I, I, I, I, I, I, I, supreme and time, timeless and spaceless. వాట్ ఈస్ వాట్ యూ అంటర్స్టాండ్ దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇప్పుడు ఆడగని పదాలు వాడాను ఏమర్థమైంది ఏహే అర్థం కదా పదాలు చిలక పలికినట్టుగా పొగటం ఈశ్వరుణ్ణి శరణాగతి చేయాలి వడ్ మీన్ బైదా ఈశ్వరుడంటే ఏమిటి శరణాగతి అంటే ఏమిటి చెప్పు చేయాలి అర్థమైంది ఈశ్వరుడంటే ఏమిటో చెప్పు శరణాగతి అంటే ఏమిటో చెప్పు యూట్ మీ వాట్ ఇట్ ఈస్ ఓకే సో వాట్ ఏ మీన్ ఈస్ ప్రతి పదాన్ని స్పష్టంగా క్లియర్ తెలుసుకోవాలి తెలుసుకున్నట్లయితే ఇప్పుడు నాలెడ్జ్ లిబరేట్స్ యుషుడ్ నో ఇంకా దానికి నో ఫర్దర్ జస్టిఫికేషన్ నీడెడ్ ఇంకా అదే జస్టిఫికేషన్ నాలెడ్జ్ ఇంక జస్టిఫికేషన్ ఏంటి కర్మకి జస్టిఫికేషన్ కావాలి ఈ కర్మ మంచి కర్మ మనం చేసుకోవాలి చేసుకుంటే బాగుపడతాం ఏదో ఇదే అది గోల్ జస్టిఫికేషన్ దానికి ప్రాప్స్ అవసరం నాలెడ్జ్ కి జస్టిఫికేషన్ ఏంటి ఏం నాలెడ్జ్ నాలెడ్జ్ ఇట్ ఈజ్ సీక్రెట్ యాజ్ సో త్రిగుణాత్మిక మాయ ఈ మాయ ఉన్నదే త్రిగుణాత్మిక ఈ మాయ ఉన్నట్టా లేనట్ట ఈశ్వరుడికి ఈశ్వరుని యొక్క శక్తికి భేదం లేదన్నారు ఈశ్వరుని ఉన్నప్పుడే శక్తి ఉంది ఈశ్వరుడు లేక్తి లేదు కాబట్టి ఇంతకీ ఈశ్వరుడి వేరుగా ఉన్నట్టా లేనట లేనట్టే మనం ఉన్నట్టు ఎందుకు అంటే టు ఎక్స్ప్లెయిన్ అఫ్యూ థింగ్స్ అధ్యతనే దానికి మాయా పేరు యా మా సాయా ఏదైతే మా అంటే సకల జగత్తుకు మూల ప్రకృతియో అది మాయా యా మా ఈశ్వరుని కంటే భిన్నంగా ఏది లేదో అది మాయా సో త్రిగుణాత్మిక మూడు గుణములు స్వరూపముగా గలది ఆత్మ అంటే స్వరూపం మూడు గుణములు స్వరూపముగా గలది ఏమిటా మూడు గుణములు సత్వరజస్తమ గుణములు నేను ప్రశ్న అడుగుతా సత్వరజస్తమ గుణములు అంటే అర్థం ఏమిటి అవి ఎందుకు తీసుకొచ్చావు వై త్రీ వై నాట్ టూ అంటే అలా ఇప్పుడు ఈ మాయాశక్తి నుండే జగత్ అంతా ఆవిర్భవించింది అన్నం కదా ఇప్పుడు ఎప్పుడు కూడా కారణం గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలంటే కార్యాన్ని బట్టి కారణం గురించి తెలుసుకోవాలి బంగారము ఎలా ఉండును పచ్చగా మెరిసిపోతూ ఉండును ఎందువల్ల అంటే నెక్లెస్ చూడండి నెక్లెస్ పచ్చగా మెరిసిపోతుందా లేదా ఎస్ కాబట్టి బంగారం కూడా పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది లోహము ఎందుకని నెక్లెస్ లోహం కనుక నీళ్ళలో పెడితే కరగదు లోహము కాబట్టి అది కార్యాన్ని చూసి మనం కారణాన్ని తెలుసుకోగలుగుతాం అదేవిధంగా మీరు జగత్తును చూస్తే జగత్తులో మీరు యూ హెట్ రెడ్యూస్ ఇట్ జనరలైజ్ చేసి రెడ్యూస్ చేసుకోవాలి సో జగత్తును మీరు రిడ్యూస్ చేస్తే యూ కెన్ రిడ్యూస్ ఇట్ టు త్రీ వేదాంతిక్ జనరలైజేషన్స్ అంత ఇదోట స్వామి వివేకానంద అన్నాడు చాలా వివేకానందంటే వేదాంత సారమంతా కూడా జీర్ణించుకున్న మనిషి అటువంటి మనిషి ఏదైనా మాట్లాడితే ఆ మాటకి చాలా బలం వచ్చేస్తుంది దాంట్లో ఎంతో శోభ ఉంటుంది ఆ మాటలో ఆయన జనరలైజేషన్స్ వేదాంతి జనరలైజేషన్స్ ఉన్నాయే మోస్ట్ యూనివర్సల్ అండ్ మార్వలస్ జనరలైజేషన్స్ అని అంటాడు అంత మా అది నాకు ఆనందం ఎంత బాగా గుర్తించాడు రైన్ అని ఎందుకంటే వేదాంతంలో ఆ జనరలైజేషన్స్ అన్ని కూడా మొత్తం విశ్వమునంతమలో ఇమిర్చుకుని అన్ని మొత్తం ఇంకేదీ బయట బయట మిగిలిపోతే దీన్ని జనరలైజేషన్ అంటే కొంత వచ్చింది కొంత నాలేజ్ అలా ఉండదు ఎవ్రీథింగ్ ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద జనరలైజేషన్ సామాన్య సూత్రాలు అటువంటి సామాన్య సూత్రాలు వేదాంతంలో ఉన్నంత అద్భుతంగా మీకు ఇంకెక్కడ హ్యూమన్ హిస్టరీలో కనపడవు యు సీ దిస్ ఐ లవ్ దిస్ జనరలైజేషన్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ త్రీ ఫోల్డ్ ఇట్ కెన్ బి రెడ్యూస్ టు త్రీ మూడింటిలోకి దాన్ని మనం కుదించవచ్చు డిస్టిల్ చేయవచ్చు మూడు రకాలుగా ఏమిటా మూడును అంటే ఇంటెలిజెన్స్ జ్ఞానము జగత్తులో మీరు ఏ కోణలో ఏ కోణంలో చూసినా ఏ మూల చూసినా జ్ఞానము గలదు మీరు దోమను చూస్తే జ్ఞానం ఉంది కుక్కను చూస్తే జ్ఞానం ఉంది మనిషిని చూస్తే జ్ఞానం ఉన్నది ప్రాణం లేని పార్టికల్ను చూస్తే దాంట్లో జ్ఞానం ఉంటుంది వాటర్లో బోల్ అంత జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానానికే వాటర్ కెమిస్ట్రీ అని పేరు వాటర్ కెమిస్ట్రీ ఈజ్ అూజ్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ వాటర్లో ఉన్న జ్ఞానమే అదంతా కూడా కాబట్టి ఎంటైర్ యూనివర్స్ హ్యాస్ ఇంటెలిజెన్స్ మీకు యూనివర్స్ లో ఇంటెలిజెన్స్ ఉన్నట్టు అనిపిస్తుందా లేదా వర్షాలు కరెక్ట్ గా టైంకు వస్తాయి ఎండలు కరెక్ట్ గా టైం కాస్తాయి మరి ఇంటెలిజెన్స్ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది మన రాజకీయ నాయకులు చెప్పినట్లుగా ఎండలో కాస్తే ఇంకా అయినట్టే నదులకు వీళ్ళు దెబ్బలు చూడండి అలాగే వీళ్ళు వెదర్ కూడా దెబ్బగా ప్రారంభించారనుకోండి ఇంకా అప్పుడు ఎలా ఉంటుందో ఊహ కూడా చేయడం కష్టం ఎనీవే దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్ జ్ఞానం దెర్ ఈజ్ యాక్టివిటీ జగత్తంతా యాక్టివిటీ ఉంది పార్టికల్ అంటే అలా కలిగే కూర్చోది ఇంటెన్స్ యాక్టివిటీ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ క్రియా మూడవది ద్రవ్యం మెటీరియల్ మూడు ఈ మూడింటికి మూలలో ఆ మాయా మహాశక్తి ఉన్నది సో మూడింటికి మూలంలో మహాశక్తి ఉన్నది గనుక ఆ మహాశక్తిలో మూడు అంశాలు ఉండాలి సో దట్ దీస్ త్రీ హ్యావ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ దట్ సింగిల్ సోర్స్ సింగిల్ సోర్స్ నుంచి మూడు వచ్చే అంటే ఆ సింగిల్ సోర్స్ లో దేర్ మస్ట్ బి త్రీ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ త్రీ ఆర్ ఎఫెక్ట్స్ జ్ఞానానికి సోర్స్ సత్వము సత్వగుణము క్రియకి క్రియాశక్తికి మూలము రజోగుణము ద్రవ్యానికి మూలము తమోగుణము మరి దీంట్లో కూడా దట్ సెటిల్ అండ్ గ్రాస్ తమోగుణం గ్రాస్ ద్రవ్యం గ్రాస్ జ్ఞానము మోస్ట్ సెటిల్ అండ్ సత్వగుణ మోస్ట్ సెటిల్ ఇన్ బిట్వీన్ రజస్ ఉన్నదే ఇట్ ఈస్ సెటిల్ యాజ్ వెల్ అస్ గ్రాస్ యూ cannot have యాక్టివిటీ వితౌట్ ది ఆబ్జెక్ట్ But activity itself is settled. So it is a bridge between sattva and tamas. That is rajas. So sattva-rajas-tamo-bunātmika-māyā. Talā as-paḥ-tsani-kavarai-pahe, re, re pi-paragraph finished his moon paragraph. Om pōr-namadad pōr-namadam pōr-nāt pōr-namadad-chiyate pōr-nasya pōr-namadāya pōr-namaravā-vāva-sishnite pōr-nāt-iśnāt-iśnāt-iśnāt-iśnāt-iśnāt-iśnāt-iśnāt-iśnāt-iśnāt-iśnāt-iśnāt-iśn హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సామస్